సంకీర్తన తొంభై ఏడు నీవల్ల కడమలేదు నిజమూర్తివి వావిరి సుఖించ నేర్చే వారి వారి పుణ్యము పులిచేమనేవారికి కోరిన ఏలికవు తలిచేమనేవారికి దైవమవు తొలసేమనేవారికి చుట్టమవు నీవు వలసినందు భావించేవారి వారి పుణ్యము తగిలేమనేవారికి ధనధాన్యమవు నీవు పగటు కృషికులకు పాడి పంటవు యోగి ఇంద్రులకు యోగేంద్రులకు తత్వరహస్యము నీవు మగల తెలుసుకునేవారి వారి పుణ్యము చదివేమనేవారికి సర్వశాస్త్రములు నీవు మొదలనందరికి మూలమము కదిసి నీవు. మొదలక చేపట్టేవారి వారి పుణ్యము